సంకీర్తన డెబ్బై మూడు చాలు చాలు జాలి జాలికోపమా సోలుచు హరిమరుగు చొచ్చి తినో కోపమా నీనను పరులు తిట్టితే నాకు వాసులెక్కించి వెనకనే ఒత్తువుగా వెర్రికోపమా ధనము కొరకుగా తగవుల పెట్టి పెట్టి ఘనుల నెరగనీవుగా కోపమా చాలు చాలు తొలగవో జాలికోపమా సోలుచు హరిమరుగు సొచ్చితి కోపమా తనివి నవ్వుచువచ్చి తలమొల విడగాను శివమెత్తించితిగా ముంచిన కోపమా జవి చదివినట్టి సారపు విజ్ఞానినైనా వివరము చెరుతుగా వేదురు కోపమా చాలు చాలు తొలగవో జాలి కోపమా సోలుచు హరిమరుగు సొచ్చితి కోపమా బుద్ధులు వినగనీక బూతు బండు గెలయించి పెద్దరికము చెరచే బేలుకోపమా అద్దో ఆదరించి నన్ను నేలే ఉద్దండాలు చల్లవిక ఉడుగవో కోపమా చాలు చాలు తలగవో జాలి సోలుచు హరిమరుగు సొచ్చి తినో